బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజ్ రాడండి దేవుని నామానికి మహిమ కలుగుని కాక ఆరాధన కూర వచ్చిన అందరికీ శుభాభివందనేసు నామంలో అందరికీ సమాధానం కలుగుని స్టార్టింగ్ ప్రేత మనం ఆరాధన స్టార్ట్ చేద్దాము సంపద స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు కృపా సత్య సంపూర్ణ వందస్తున్నాము ఈ రీతిగా ఐక్య సవాసం బట్టి చెల్లిస్తున్నాము ప్రతి దినము మరి ఎనిమిది సాయంత్రం నుండి మరి తొమ్మిది నలభై సమయం వరకు మా తండ్రి మీ యొక్క ఆధీనమును మా తండ్రి ప్రార్థనా సమావేశమును వాక్య బోధనను మరి ఈ రీతిగా మేము అందరం కలుసుకుని నిన్ను ఆరాధించటకును స్థుతించటను గనపరచటకును మీరు ఇచ్చినటువంటి ఈవులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన ప్రతి ఉపకారం బట్టి మీకు మరి వందనాలు చెల్లిస్తూ మా తండ్రి మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చి మీకు వందనాలు చెప్పే సమయాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మీరు మహిమగల దేవుడు ప్రభుడు ఉన్నతరు మహోన్నతలు మహోపకారి అన్ని విషయంలో మా తండ్రి మమ్మను మీ ఆధీనంలో ఉంచుకొని మీ రాజ్యవ్యాప్తిలో మమ్మను మరి సాక్షిగా నిలుపుకోమని చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో ఉంచమని ప్రభు ఆయన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రభు మహిమ ఒక పాట పాడుకుందాము na hrudayam ponginu na hrudayam ponginu nilone aanandam na deeva nilone naaku jeevam nilone aanandam na deeva నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారనిదేవా నిన్న నేడు నిరంతరం మారనిదేవా ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏదీ నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏదీ నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నాయసు ఈ లోకమంతా నీ నువ్వేదాకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధి క్షణ నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఏ ప్రేమా నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా ఏ ప్రేమా నీ ప్రేమకు సాటి ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను మరువాని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీ దేశ నన్ను మరువాణి ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నాకు జీవం నీలోనే ఆనందం నాదేవా నీలో నాకు జీవం నిన్నా నేడు నిరంతరం మరనిదేవా నిడు నిరంతరం ఈ లోమంత నాకు లేదా ఆనందం ని సన్నిధి లోక క్షణ గడిపినా నా హృదయం పొంగిను నా హృదయం అందరికి ప్రైజ్ దేవి నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధ మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్త్రుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన తండ్రి మరి ఉదయకాల సమయం నుంచి రవ్వ అలాగే ముఖ్యంగా నా తండ్రి అయా మరి గడిచిన నిలంత కాచి కాపాడి మీ కృపల భద్రపరిచిన దేవ మా తండ్రి మరి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మలను సమకూర్చి ప్రభువ ఈ ఆరాధనలో ప్రభు నాని స్టకు గనపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన ప్రార్థనలకు దేవా దయచేసిన దేవ పాట ద్వారా పొందిన దేవ స్తోత్రం ప్రభు పరిశుద్ధుడా నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువ నాయనా ప్రభు మరి మీ నామానికి మేమ తెచ్చి పిల్లలుగా మమ్మల్ని వాడుకోమని వయసు క్రీస్తు నామను తండ్రి ఐ దేవిని పరిశుద్ధ నామానికి మేము కలుగునుగాక దేవుని నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి సమయము ఇచ్చిన సిస్టర్ను బట్టి మరి దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించనుగాక మరి వాక్యంలోనికి వెళదాము దేవుడు మరి తన సేవకుడైనా పౌలు గారితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ఎందుకంటే దేవుడు మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుకు కొంతమందిని ఆయన సేవకులుగా పనివారిగా వాడుకొని మరి వారిని అత తను దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మరి తను తాను ఏ విధంగా రిక్తులుగా చేసుకున్నాడో అందులో కొంతమంది మాత్రమే మరి ఆయనను ధరించుకునే వారిగా మరో మనకు కనిపిస్తూ ఉంటారు అది చాలా తక్కువ మంది అది మనం గ్రహించాల అయితే క్రీస్తు ప్రభు వారు మరి ఆ విధంగా తగ్గింపనే జీవితాన్ని మరి కొంతమందికి మాత్రమే నేర్పాడు ఎందుకంటే కొంతమంది ఆయనను పోలి నడుచుకున్నారు కొంతమంది మరి ఆయనకు వ్యతిరేకంగా తిరిగినట్లు మనం చూస్తూ ఉంటాం మరి బైబిల్ విధానములో ఒకటి మేలు ఒకటి కీడు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మరి పౌలు గారు ఇక్కడ రాస్తూ కొరందీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి కొరంది నాలుగో అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు పదో వచనంలో ఏమంటున్నాడంటే మొదటి కొరందీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో ఈ విధంగా మాట్లాడుతుంటున్నాడు పౌలు గారు మేము క్రీస్తు నిమిత్తము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము అంటున్నాడు క్షమించండి ఈ యొక్క వీడియో చేయడానికి ఇప్పుడు వీళ్ళు కావట్లేదు కొంచెం కెమెరా ఇబ్బందిగా ఉంది అయితే మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము అంటుడు పౌలు గారు చూడండి మరి ఆయనను ప్రకటించడానికి ఈయన ఈ విధంగా మారుతున్నాడు ఎట్లా అంటే తాను తగ్గించుకున్న ప్రతివాడు హెచ్చింపబడును అని మరి వాక్యము సెలవిస్తున్న నిమిత్తము ఈ పౌలు గారు ఈ విధంగా మాట్లాడు క్రీస్తు మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము అంటు మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మరి ఎవరు వెరివారు ఎవరు బుద్ధిమంతులు మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మరి క్రీస్తు మేము క్రీస్తు నిమిత్తము వెరివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు అంటున్నారు మేము బల బలహీనులము మేము బలహీనులము మీరు బలవంతులు మరి బలహీనులు ఎవరు బలవంతులు వరు అందుకనే మరి ఈ విధంగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు మీరు బలవంతులు అంటున్నారు మేము బలహీనులం అంటున్నాడు మీరు గనులు మేము ఘనహీనులము అంటుంది ఇక్కడ చూడండి మరి దేవిని హైలైట్ చేయడానికి అతను ఎంత ఆరాటముతో ఆయన పరిశుద్ధాత్మతోటి ఈ విధంగా మరి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే అందుకనే అంటున్నాడు ఆయన ఏమంటున్నాడంటే మీరు గనులు మేము ఘనహీనులము అంటున్నాడు అవును మరి ఆ విధంగా తగ్గింపు జీవితాన్ని మరి పౌలు గారు అక్కడ మనకు కనపరిచినట్లు చూస్తూ ఉంటాం చాలా విషయాల్లో ఆ అందుకని పదకొండవంలో అంటున్నాడు ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము అంటున్నాడు ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము సువార్త విషయంలో ఎందుకంటే సువార్త ప్రకటించాలన్నా ఆకలితో వారు ఉన్నారు అందుకని ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము అంటున్నాడు దిగంబురులము మేము అంటే మేము దిగంబరులుగా ఉన్నామంటున్నాడు దేని నిమిత్తం ఉన్నారు దిగంబరుగా ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం మేము ఉంటుంది దేని విషయంలో ఆకలి దప్పులు కలిగి ఉన్నారు వాళ్ళు దిగంబరులుగా పిడిగుద్దులు తినుచున్నాము అంటున్నారు దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము అంటుంది దేని విషయమై వీళ్ళు పిడిగుద్దులు తినుచున్నారు నిలువరమైన నివాస స్థలము లేక ఉన్నాము అంటున్నాడు చూడండి మనము ఇవి గ్రహిస్తే మరి దేని నిమిత్తము ఇతను ఇంత సమర్పణ కలిగిన జీవితాన్ని ప్రభువుకు మరి మాదిరిగా చూపిస్తున్నాడంటే మరి ఎంత ఆయన ఎంత నలుగగొట్టబడ్డాడు క్రీస్తులు ఎందుకంటే గ్రహించుకోవాలి మనం ఎందుకంటే ఆయన అంటున్నాడు అదే మాట మాకు నిలవరమైన నివాసము లేక అందుకనే స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము అంటుంది సొంత ఆస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించుచున్నాము అంటుంది నిందించబడడం ఎందుకు కానీ దీవించబడుతు మరి మేము దీవిస్తున్నాము అంటుడు నిందింపబడియు దీవించుతున్నాము హింసింపబడి ఓర్చుకుంటున్నాము అంటున్నాడు చూడండి ఈ విధంగా మరి ఆయన ఈ యొక్క సహనమును మరి ఆయన దగ్గర లేని క్షణములో సమయములో ఆయన యొక్క మనకు కనిపిస్తూ ఉంటాడు అందుకని తిమోతిలో అంటాడు నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడన ప్రభు తన ప్రేమ చేత ఆయన రక్షించుకుండు అని సాక్ష్యం గొప్ప సాక్ష్యం చెప్పుకుంటాడు అది మనము ఎన్నోసార్లు విన్నాం అయితే ఇక్కడ పదమూడు వర్షంలో దూచింపబడి బతిమాలు కొనుచున్నాము దీని నిమిత్తం దూచింపబడుతున్నారు వాళ్ళు లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటికి ఇప్పటి వరకు ఎంచబడుతున్నాము అంటున్నాడు ఆయన అవును గారు ఈ గొప్ప సాక్ష్యాన్ని మనకు బయలుపరుస్తూ ఎందుకంటే ఆయన క్రీస్తును ధరించుకున్న వారిగా మనకు కనబడుతూ ఉంటాడు దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి మహము గ్రహించుకోవాలి అందుకంటే ఆ అందరికీ పెంటగాను అంటుడు అయితే పద పదమూడవ వచనంలో దూషిపబడి లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు అని అంటున్నాడు చూడండి మరి మనకు అలాంటి జీవితము లేదు అలాంటి సమర్పణ జీవితాలు లేక ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక సాక్ష్యము గొప్ప సాక్ష్యము క్రీస్తు గురించి ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే మనము ఆ సాక్ష్యము కలిగిన వారిగా ఉండాలని మరి దేవుడు మనకు ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మనం గ్రహించుకోవాలా ఎందుకంటే మరి దేవుడు ఎప్పుడైనా ఆయన ఒక్కడే భూమి మీద ఎవరు నమ్మదగిన వారు కారు కాబట్టి ఆయన ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఏమంటున్నాడు అంటే అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుతున్నాము అంటున్నాడు మిమ్ము నువ్వు కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిస్తున్నాను అంటున్నాడు మరి ఆ బుద్ధి మనలో ఉందా లేదా గయించుకునే మనం ఉండాలి క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను చూడండి క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరండి అంటున్నాడు తండ్రులు అనేకులు లేరు పదార వచనంలో క్రీస్తు ఏస్తున్నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటినీ కనుక సువార్త ద్వారా ఈ విధంగా నేను మిమ్మలను కన్నాను కాబట్టి సరి చేస్తున్నాను క్రీస్తు చేస్తున్నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటినీ కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నాను అంటున్నాడు ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు ఆయన క్రీస్తును పోలి నడుచుకున్న విధానాన్ని అక్కడ బయలుపరిచాడు ఆ తగ్గింపు జీవితాన్ని అందరి ముందు ఆయన బయలుపరిచింది కాబట్టి ఏమంటాడు ఆ క్రీస్తు చేస్తున్నందు సువార్థధరణ మిమ్మల్ని కంటిన్యూ కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నాను అంటున్నాడు మరి ఈ విషయంగా మనం గ్రహించాల ఇంది నిమిత్తము ప్రభువు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తిమోతిని మీ యుద్ధకు పంపినాను అంటున్నాడు అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను అంటే అట్టి విధంగా ఇంకొక మనిషిని తయారు చేసుకున్నాడు అయితే మనము సేవాకులమైన మనము మనకు మనమే కరెక్ట్ సరిగ్గాక మనము మనమే కరెక్ట్ లేక ఇంకొకరి మనం తయారు చేయలేం ఇంకొకరిని శిష్యునిగా చేయలేం ఎందుకంటే మనంపై కరెక్ట్ లేమని మన గుండెల మీద మనం చేసుకొని గ్రహించుకోవాలి ఎందుకంటే మనుషులు ఏ విధంగానైనా ఏ విధము చేతనైనానో ఒక ఆత్మను మనము క్రీస్తు యుద్ధకు నడిపించాలని వాక్యం సెలవిస్తుంది కానీ మనము నడిపే వారిగా ఎక్కడ కనిపించట్లేదు కొత్త వ్యక్తులు లేరు ఉన్నవారు పోతున్నారు ఎందుకంటే మరి క్రీస్తులు పోలి నడుచుకుని విధానం ఇక్కడ మనకు ఎక్కడ కనిపిస్తుంది ఆయన ఆత్మ తనలో ఉంటే మనలో ఉంటే ఖచ్చితంగా ఆత్మలు రావాలా నీ విశ్వాసం ఉంటే ప్రయోజనమేమో విశ్వాసము లేని క్రియలు లేని మృతమే అంటున్నాడు అక్కడ నీ క్రియ కనిపించాల క్రీస్తుకు మనం సాక్షులుగా ఉండాలంటే మనము అనేకులకు రక్షణ సువార్త ప్రకటించి ఫీస్తున్న వద్దకు నడిపించాలా ఇన్ని ఏళ్ళు అవుతుంది పదేళ్ళు ఇరవై ఏళ్ళు అవుతుంది ఒక్కొక్కళ్ళు నమ్ముకొని ఒక ఆత్మను రక్షించలేదు అని గుండెల చేసుకొని మనం గ్రహించుకోవాలి ఎందుకంటే ఇది మనము దేవునికి అంగీకారంగా ఉంటే మరి ఉన్నదో లేదో మనకు తెలియదు ఎందుకంటే నమ్ముకున్నాం నమ్ముకున్నాం నడుస్తున్నాం నడుస్తున్నాం అంతే ఉంది కానీ దీని విషయంలో ప్రయాస చాలా తక్కువ ఎందుకంటే మనం గ్రహించుకోవాలా మనది మనమే మన మేలు మనమే చూసుకుంటే కుదరదు అని ఇక్కడ సాక్ష్యం ఏమిస్తున్నాయనా ఇంతవరకు అందరి చేత దూషింపబడి ఆ లోకానికి పెంటగా కనిపిస్తున్నటాలి ఎట్లంట ఆ లోకమునకు మురికి గాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుస్తున్నాం చూడండి మరి ఆ విధమైన తమ సమర్పణ జీవితము కలిగి ఉండాలని దేవుడు శలమిస్తుంటున్నాడు మరి మనం గ్రహించుకోవాలా మనం సువార్త ప్రకటించి అనేకులకు మనము ఆయనను ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మనము మన చేతిలో ఏది లేదు కాబట్టి ఆయన ప్రేమ మాత్రం మనలో పెట్టిపోయాడు అందుకని మనము ప్రేమతోట ప్రేమతోటి ఆయనను ఆయన ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు రోమ పత్రిక ఈ విధంగా మాట్లాడుతూ పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు రోమిలకు రాష్ట్ర పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కీడు వలన జయింపక అంటాడు చూడండి కీడు అనేది ఇప్పుడు ఆయన చెప్పిన విధానాలు ఇక్కడ మనకు జ్ఞాపకం ఉండాలి ఎందుకంటే పిడుగుదులు తినుస్తున్నాం అంటుండే ఆయన నిలవరమైన నివాసం లేకుండా ఈ విధంగా ఉన్నాము ఈ విధంగా మేము ఈ ప్రయాస దేని గురించి అని మనకి ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసి ఇక్కడ ఏం చెప్తున్నాడు అదే కీడు అనేది మనలో ఉండొద్దు ఇతరులకు కీడు చేసే విధానం మనలో ఉండొద్దు అని చెప్తున్నాడు అందుకనే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు మరి మేలు క్రీస్తే కాబట్టి మనము క్రీస్తు మరి ఆ క్రీస్తు ద్వారా మనం సకలము జయించగలుగుతాం అందుకనే ఈ కీడును మనము జయించాలంటే అది మేలు అందుకనే అంటుంది కీడు జయింపబడక మేలు కీడును జయించుము ఈ విధంగా మనము గ్రహించుకోవాల ఎందుకంటే ఇటు ధన్యత మరి దేవుడు మనకిచ్చాడు ఎందుకంటే ఒక మాట లూకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై వచనం నుంచి ముప్పై వరకు ఒక మాట చెప్తూ ఉంటాడు లూకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనం నుంచి ముప్పై వరకు ఏం చెప్తాడంటే చెప్పున్నది చెప్పున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు మరి ఆయన చెప్పింది అదే ఆయన ఆజ్ఞలు ఇచ్చింది అవే మరి శత్రువునేమో కానీ పక్కోని కూడా క్షమించలేని స్థితిలో ఉన్నాం ఆ విధంగా ఉంటే దేవిని చిత్తం ఏ విధంగా వేరుస్తాం మనం ఎందుకు గ్రహించుకోకూడదు అందుకని వినుచున్న మీతో నేను చెప్పినదే మనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను దేశించు వారికి దేశించు వారికి మేలు చేయడి అంటుడు మనలను దేశించే కూడా మేలు చేయాలని ఇక్కడ మరి వేసుప్రభు వారు చెప్తున్నట్టు గ్రహిస్తున్నాం ఎందుకంటే మనను శత్రువులను ప్రేమించమంటున్నాడు మిమ్మల్ని దేశించి మేలు చేయండి అంటున్నాడు మిమ్మల్ను శపించు దీవించుడి మిమ్మల్ను బాధించు కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు ఇది క్రీస్తుకు కలిగిన మనసు ఎవరు ఎవరు ధరించుకుంటూ ఉంటున్నారు ఈ రోజులలో తన సొంత సహోదరులను సహోదరులను ప్రేమించని వారు మరి ఇతరుల సహోదరులను ఎలా ప్రేమిస్తారు అందుకని ఇక్కడ అదే మాట మాట్లాడుతూ ఉన్నాను కీడు చేత జయించే కీడు జయింపబడక మేలు కీడును జయింపవలను అని ఇక్కడ రాయబడింది అందుకనే మనం మనం గ్రహించుకోవాలా పేతురు పత్రిక ఇక్కడ ఏమంటున్నాడు మొదటి పేతురు తొమ్మి మూడు తొమ్మిదిలో అయితే దేవుడు మనం ఆశీర్వదించాలంటే ఆశీర్వాద ఒకటో పేతుడు మూడు తొమ్మిదిలో ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి తిరిగి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక మరి ఈ విధమైన సమర్పణ జీవితము తగ్గింపు జీవితము క్రీస్తుకు కలిగిన మనసు మరి ధరించుకునే ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇట్టి విధమైన సమర్పణ ఉంటేనే మరి ఆ క్రీస్తు మనసు కలిగిన వారిగా మనము ఆయనను మరి లోకానికి కనపరచొచ్చని దీ మాటలను బట్టి మనం గ్రహించుకోవాలి ఎందుకంటే అందుకని ఇక్కడ అంటారు సామెతలు పదహారో అధ్యయము ముప్పై రెండో కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు చూడండి ఒక పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అంట పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాధీనమందించుకున్నవాడు అంట మనసు నిలపలేక ఉంటే తన్ను తానే చెప్పుకునేవాడు అందుకని అంటున్నాడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు అంట పట్టణము పట్టుకొని ఆడ బలవంతుడు అన్నాడు పట్టణమును పట్టుకొని కంటే కూడా తన మనస్సును స్వాధీనమందించుకున్నవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు ఇక్కడ చూడండి గ్రహించుకుంటే మనము ఈ యొక్క జ్ఞానము ఈ యొక్క యొక్క సమర్పణ ఈ యొక్క ఓపిక అనేది మనలో ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్న అందుకనే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు సరే అయితే ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము గ్రహిస్తే పేతుడు రాసిన పత్రికలు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు రెండో అధ్యాయము ఇరవై వచనంలో చూడండి మనిషి తప్పు చేస్తూ ఉంటాడు కానీ తప్పు చేసిన దానికి తిన్న దెబ్బల మేలు చేసి ఈ విధంగా ఉండండి అంటే అందుకనే దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము అంటున్నాడు మనం తప్పు చేసినాం కాబట్టి దాని శిక్ష దాన్ని కాబట్టి దానికి గొప్పతనం ఏం లేదు అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము అది అని అడుగుతున్నాడు అందుకని ఏం చేసిది మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అంటున్నాడు చూడండి మేలు మనము మేలు చేసే ఉండాలని ఈ విధంగా మాట్లాడుతుంటున్నాడు మీకేమి ఘనము తప్పు చేసి శిక్ష అనుభవించుట అది మీకేమి గణము అంటు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అంటున్నాడు చూడండి మరి మేలు చేయక అలయక మలము మేలు చేయుదము ఒక పత్రికలో అందుకనే మనము ఈ విధంగా గ్రహించుకునే వారిగా ఉండాల ఎందుకంటే దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు కాబట్టి మనం గ్రహించుకోవాలా అదే ఇరవై ఒకటి ఇందుకు మీరు పిలువబడి తిరి చూడండి మనం పిలువబడ్డది దేనికి మనను మనం చూపించుకోవడానికి కాదు మన మనము డప్పు కొట్టుకోవడానికి కాదు దేనికి విలుచ పిలువబడ్డామంట ఇందుకు మీరు పిలువబడి తిరి అంటే దేనికి పిలువబడ్డామంటే మీరు ఆ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును అంటుడు హితమగును అందు మీరు పిలువబడి తిరి కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం మర్చిపోకూడదు ఆయన త్యాగపూరితమైన ఆయన కలువల శిరివ రక్తాన్ని మనము కూడా మర్చేవారిగా ఉండకూడదు ఎందుకంటే ఆయన ఎందుకే అంటుంది ఎందుకే మీరు పిలువబడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల మీకు మాదిరి ఉంచిపోయినాడు ఆయన కానీ అది మీరు మర్చిపోయే వారిగా ఉండకూడదు అంటున్నాడు అందుకని ఆయన పాపము చేయలేదు ఇరవై రెండో ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అందుకని ఇప్పుడు పౌలు గారు అదే అంటున్నాడు మేము పిడుగుద్దులు తింటున్నాము కానీ మేము దూషింపబడి మేము దీవిస్తున్నాం అంటున్నాడు ఇక్కడ ఆయన కొన్ని మరి క్రీస్తు ప్రభు పాటించినట్లు గ్రహిస్తాం ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట ఆయన శ్రమ బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు ఆ యొక్క న్యాయాధిపతి అయిన తండ్రికి తన్ను తానే అప్పగించుకున్నట్లు మనము గ్రహిస్తాం ఎందుకంటే దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదగినవాడు మనిషి ఎవరు నమ్మదగిన వారు ఈ విధంగా మాట్లాడుతూ అంటున్నాడు మరి ఎందుకంటే మనము మనము పిలువబడ్డది దీని గురించినంట మీరు ఎందుకు మీరు పిలువబడే అది గ్రహించుకోండి అంటుడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు అంటుంది మీరు మీకు మాధురి ఉంచిపోయిండు మనకు మాదిరి ఉంచిపోయిండు ఆయన కానీ అది మరిచిపోతున్నారు మనుషులు అందుకనే తప్పిద దెబ్బలు తినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము ఏం ఘనము పాపానికి శిక్ష పడుతుంది కాబట్టి అది దానికి ఏం ఏమీ అది లేదు ఘనత లేదు కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలాది దేవునికి హితమగును గ్రహించుకోండి అంటున్నాడు మరి ఇవి మనము గ్రహించుకునే వారిగా ఉండాల ఎందుకంటే దేవుడు ఒకడే లోకంలో నమ్మదగిన వాడు ఒకటో పేతురు నాలుగో అధ్యాయము ఆరో వచనం చూడండి ఇక్కడ మొదటి పేతుడు నాలుగో అధ్యాయం ఆరో వచనంలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమిటంటే అది మృతులు శరీర విషయంలో మానవ తీర్పు పొందు పొందునట్లును ఆత్మ విషయంలో దేవిని బట్టి జీవించినట్లును వారికి వారికి కూడా సువార్త ప్రకటింపబడేను అందరికీ ప్రకటింపబడుతుంది కానీ అందుకని మృతులు శరీర విషయములో అంటే మానవ రీత్యా తీర్పు పొందునట్లును ఎందుకంటే మృతులు శరీర విషయములు అంటుండు ఎందుకంటే చనిపోయిన వారిగా కూడా కొంతమంది ఉన్నారు దేవుడు సందర్భంలో నువ్వు జీవించుతున్నావు పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే అంటాడు అందుకని మృతుల శరీరము శరీర విషయములు మానవరిత్యా తీర్పు పొందునట్లు పొందునట్లును ఆత్మ విషయంలో దేవిని దేవిని బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను అని అంటున్నాడు అయితే అన్నిటి సమీపమై ఉన్నది మనము జాగ్రత్త ఉండాలని దేవుడు హెచ్చరిస్తుంటాడు హేతుల ద్వారా ఎందుకంటే అయితే అన్నిటి సమీపమై ఉన్నది ఎందుకంటే రాజ్యం మీదికి రాజ్యము జనము మీదికి జనము కరువులు భూకంపాలు అనేకమైన అనావృష్టి రోగాలు మరి ప్రబలుతున్నాయి కాబట్టి మనము జాగ్రత్త గలవారమై ఉండాలని ఇక్కడ మనకు సూచింపబడుతున్నాయి ఎందుకంటే మొత్త వార్త ఇరవై అధ్యాయంలో స్పష్టంగా ఆయన రాకడ గురించి ఆయన ఎంత మంచి విధానాలు మనకు బోధించి వెళ్ళారు ఎస్ ప్రభు వారు ఎందుకంటే మరి రాకడ ఆయన రాకడలా అసలు మీ యుగతకి మరి సూచనలు ఏమి అంటే అతి స్పష్టంగా ఆయన మనకు మంచి విధానాలు మనము జాగ్రత్త ఎలా కలిగి ఉండాలా అన్ని మనకు బయలుపరిచి వెళ్ళాడు అయితే మరి మతాయిశవార్త నాలుగో అధ్యాయం ఏడో వచనం అది పేతురు నాలుగు ఏడులు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు ఏ విధంగా ఉండాలా మనం ఏ విధంగా ఉండాలని అంటున్నాడంటే మీరు స్వబిద్ది గల ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి అంటున్నాడు అవును మనము మెలకువగా ఉండేవారిగా ఉండాలి ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి మనము దేవుణ్ణి ప్రకటించే వారిగా అందుకనే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటున్నాడు కాగా మీరు స్వబుద్ధి వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అంటుడు తిని తాగి సుఖించుటకు కాదు సుఖభోగాలు అనుభవించి అనేకులను అనేకుల ముందు గొప్పతమనంగా చెప్పుకోవడం కాదు ఏమో దేనికి దేనికి మెలకువగా ఉండడం ఆయన మీరు స్వబుద్ధి ప్రార్థన చేయుటకు అంటుండే కాదు స్పష్టంగా మెలకువగా ఉండుడి అంటున్నాడు అందుకనే ప్రేమ ఎనిమిదవ వచనంలో ప్రేమ అనేక పాపములను కప్పును మరి ప్రేమ స్వరూపేగా బట్టి ఆ పాపములు తన రక్తము ద్వారా మరి మనను కడిగి శుద్ధులుగా చేసి ఆయన పరలోక రాజ్యానికి మరి మనలను వారసులుగా తీర్థజిద్దిన దేవునికి మరి ఎప్పుడు మనము కృతజ్ఞత కలిగేవారిగా ఉండాలా చెల్లించే ఉండాలి ఒకరి ఒకరు మనము ఉండాలి అందుకని ఎనిమిదవ వచనంలో అనేక ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఒకని ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండి అంటున్నాడు మనము మిక్కటమైన ప్రేమ గలవారమై ఉండాల ఎట్లుండాలి మనము క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి క్రీస్తు మనసును ధరించుకుంటేనే ఇవన్నీ సాధ్యము మనము ఆత్మ ద్వారా అది పరిశుద్ధాత్మతో ఆయన మనసును ధరించుకోవాలి ఏమంటున్నాడు తొమ్మిది శనుగోకోకుండా తనుగు కొనకుండా ఒకని చేయుడి అంటుడు అంటే ఆ ఈ భ్రష్ట ఈ యొక్క విధానాలు మనలో ఓర్చుకునే విధానాలు గురించి చెప్తూ ఉన్నాడు సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి అంటుంది ఆతిథ్యం ఇచ్చుకోవాలంటున్నాడు అందుకనే దేవిని నానా విధమైన మంచి గృహ నిర్వాహకులై ఉండు అంటుంది చూడండి ఎంత చక్కటి మాటలు దేవిని నానా విధమైన మంచి గృహ నిర్వాహకులై ఉండు ఒక్కొక్కడు కృపావరము పొందిన కులది ఉపచారము చేయుడి ఒకరికొకరు ఉపచారం చేయుడే అంటున్నాడు కానీ ఒకరినొకరిని హింసించుకోండి నీకు ఇది లేదు నాకు అదిన్నది నాకు అది లేదు నీకు ఇది ఉన్నది ఈ విధంగా ఒకరినొకరిని పొర్చుకొని మాటలతోటి వికారము దేవిని నామానికి దూషణ పలు అని మరి ఇక్కడ అదే అంటున్నాడు ఎందుకంటే ఒకరికొకడు ఉపచారం చేయుడే అంటున్నాడు దేవిని నాన విధమైన కృపా కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండు అంటున్నాడు ఒకరినొకడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఒకని కొరకును ఒకడు ఉపచారం చేయుడు అంటుడు అందుకనే ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలనే అంటుడు అందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు ద్వారా మహిమ యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండును గాక ఆమెను అయితే మనము ఈ విధంగా దేవుణ్ణి మరి దరించుకునే వారిగా ఉండాల ఈ విధంగా తగ్గింపు జీవితము కలిగి ఉండాలని మరి ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎందుకు గ్రహించకూడదు మనం గ్రహించుకోవాల మనం గ్రహించుకునే వారిగా ఉండాలి ఎందుకంటే మనము మన చేతిలో ఏమి లేదు కాబట్టి మనము ఆయనను మాత్రమే వెతికే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మరి దేవుడు ఒక్కడే అయితే ఒకటో తెసలో రాసిన పత్రికలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు మొదటి తెశలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను అవసరంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎవడును కీడుకును ప్రతి కీడు ఎవరికైనాను చేయకూడదు చేయకుండా చూసుకున్నది అంటుంది మనము మేలో చేయాలంటుంది ఎవడును కీడునకు ప్రతికీయుడు ఎవరికైనాను చేయకుండా చూసుకునడి మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి అంటుంది మేలైన దానిని అంటుంది మేలైన క్రీస్తు మనసు కలిగి నడుచుకోవడమే అంటున్నారు అందుకని ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకోనడి అంటున్నాడు మీరు ఒకని ఎడలో ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని మేలైనది ఏది అంటే మనం గ్రహించుకోవాలి దేవుని విషయంలో మేలైనది మరి ఆయననే ఆయనను ధరించుకోవాలా ఆయన మనసును ధరించుకునే వారిగా ఉండాలని మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఎందుకంటే మనము ఆయనను ధరించుకునే వారిగా ఉండాలని మరి దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయననే సమస్తమునకు ఆది సంభూతుడైనా దేవుడై ఉన్నాడు కాబట్టి మనము ఏ విధం చేతనైనా మరి మనము ఆయన చెంతకు అనేకులను నడిపించే వారిగా ఉండాలని దేవుడు మరి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఒకటొక్క రందీలకు రాసిన పత్రికలో కూడా దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా చూడండి అయితే సామతల గ్రంథంలో సామెతలు ఒక మాట ఏమంటున్నాడంటే దేవుడు సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం పదమూడో వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే తరచుగా మనిషి ఆ పాపం చేస్తూ ఉంటేనంట మరి ఒకవేళ మనము మనం ఏమన్నాడు ఇప్పటి వరకు చేయండి మీరు ఒకరినొకడు మేలు చేసుకోండి అని మరి ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడిన ఆ సామెతలు పదిహేడు పదమూడులో ఏమంటున్నాడంటే మేలుకు ప్రతిగా కీడు చేయి వాని నుండి కీడు తొలగిపోదంట అదే ఇప్పుడు ఇంట్లోనే ఉంటదంట కీడు అనేది వాళ్ళని ఎప్పుడు వేటాడి వెంటాడుతూనే ఉంటదంట అందుకని మేలుకు ప్రతిగా కీడు చేయుని ఇంట నుండి కీడు తొలగిపోదంట ఎప్పటికీ అందుకని మేలు చేసే ఉండాలని మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ అది మనము గ్రహించుకునే వారిగా ఎందుకంటే మరి అదే మనకు ఆ విధంగా మనకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అంటునాడు అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు ఎవరంట నిర్దోషులని తీర్పు తీర్చువాడు ఎవరిని దుష్టులు దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యహోవాకు హేయులంట ఎందుకంటే ఒకరి మీద ఒకరు కలహాలు చెప్పుకోవడము మరి దేవుడు గ్రహిస్తూ ఉంటాడు అందుకనే బుద్ధిహీను చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా అంట ఎందుకంటే బుద్ధిహీనుడు మన బుద్ధి బుద్ధి విధంగా ఉండడు అందుకని వాని చేతిలో జ్ఞానము సంపాదించుకున్నటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా అని మరి ఆ సామితల గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మరి ఆ విధంగా మనము గ్రహించుకునే వారిగా ఉండాలని దేవుడు మరి మనను మనకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని విషయాలలో దేవుడు మనకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటాడు ఎందుకంటే మనము ఏ విధంగా అయినా మనం ఒక ఆత్మను ఆయన ఎందుకు నడిపించాలని ఆయన ప్రేమను మనకు వెల్లడి పరిచిండు ఆయన రక్తమును కాడ్చిండు ఆయన మనము దానిని గ్రహించుకోవాలని ఆయన ఎందు విషయమై రక్తం కాడ్చిండని మనము తెలుసుకోవాల మనము తెలుసుకున్నప్పుడు మనం ఆయన ప్రేమను ప్రకటించే వారిగా ఉండలేం అందుకని మనం ఆయన ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అదే మతైసు వార్త పదో అధ్యాయ ఐదో అధ్యాయము పదో వచనములో అందుకనే అంటున్నాడు ఐదో అధ్యాయము పదో వచనము నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అంటున్నాడు నీతి రాజ్యము అంటే యేసు ప్రభుయే కాబట్టి నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యమే వాడిది ఇంకేం కావాలా మనకు దానికంటే ధన్యత అందుకనే నీతి నిమిత్తము హింసింపబడాలంటుండడు అందుకనే తప్పు చేసి నువ్వు దెబ్బలు తినదానికంటే మేలు చేసి దెబ్బలు తింటే దేవునికి అది ఇతమగును అన్నాడు ఇంతవరకు అయితే మనము నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు అని ఇక్కడ మాట్లాడుతుడు ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు పరలోకరాజ్యము వారిది అంటాడు మరి ఇట్టి విధమైన అవకాశాలు మనకు ఈ ధన్యత గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఐదో అధ్యాయం నలభై ఏడవ మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయిచున్నదేమి అంటున్నాడు అన్య జనులు అలాగా చేయిచున్నారు కదా చేస్తున్నారు కదా వాళ్ళకు మీలకు తేడా ఏమున్నది మీరు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు మీ సహోదరులకు మాత్రం వందనములు చేసిన మీరు ఎక్కువ చేయున్నది అన్య జనులు అలాగా చేయిస్తున్నారు కదా అంటు ఎందుకంటే మరి మనము దేవిని తెలియని వారిని తీసుకొని రావాలా అని మాట్లాడుతున్నాడు అందుకనే మార్క్సు వార్త పద్నాలుగు అధ్యాయము అరవై ఐదు వచ్చంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుకు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి అంటుండం ఇక్కడ చూడండి మరి యేసుప్రభు వారికి ఆయనకే అవమానాలు తప్పలేదు ఎందుకంటే అదే దేవుని ప్రణాళికను నెరవేర్చిండి ఆయన మనము కనీసము యేసుప్రభు నడవడి ఆయన నడక ఆయన చెప్పిన విధానాలు కూడా మనం నెరవేర్చేవారిగా లేకపోతే మనము ఆయనకు విష్ఠులమై ఉండము కాబట్టి మనం గ్రహించుకోవాలి అందుకనే మరి ఆయన ఆ అతడు గుద్దుచు ప్రవచించుమని ఆయనతో చెప్పసాగిరి బంంటవతులు ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొని కొట్టిరి అంటుంది చూడండి ఎంత మరి ప్రయాసము మనకు లేదు కానీ మనం గ్రహించం ఎందుకంటే ఈ విషయాలలో దేవుని క్రీస్తు విషయంలో ఆయన మనసును ధరించుకునే వారికి లేకపోతే అసలు మనకు ఏ విధమైన సహాయము దేవుని యుద్ధ నుండి రాదు ఆయన కాపుదల ఉండది ఆయన ఆత్మ నడిపింపు మనకు ఉండదు రోమియలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చరం నుంచి చూస్తే కాబట్టి సహోదరులారా ఏమంటున్నాడు పరిశుద్ధమును దేవినికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్చిపించుకున్నాడని దేవిని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను చూడండి దేవిని వాత్సల్యమును బట్టి ఆయన బతిమాలు కొడుతున్నాడంట ఏమనంటే కాబట్టి సహోదరులార పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి సమర్పించుకునుడని దేవిని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు పరుస్తున్నాను ఇటి మీకు యుక్తమైనది అవును ఇటి సేవ మనకు యుక్తమైనదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు అంతే మనము గ్రహించుకునే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏమంటున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న సంపూర్ణమున దేవిని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటుడు ఎందుకంటే మరి యేసుప్రభు వారు కూడా ఈ పసిపిల్లల వంటి మనస్సు కలిగిన వారై ఉండాలంటారు ఈ చిన్నపిల్లల మనస్సు మీరు కలిగి ఉండండి అప్పుడు మీరు పరలోక రాజ్యానికి వారసులైతాడు ఆ విధంగా మరి దేవుడు మాట్లాడిన విధానాలను మనం విన్నాం విని మరిచే ఉంటే మరి కార్యఫలము కార్యసిద్ధి కలగజేయదు అందుకనే మనము విని గ్రహించి దాన్ని అనుసరించే ఉంటేనే మరి దేవుడు ఆ విధంగా పలింపజేస్తాడని ఇక్కడ మాట్లాడతాడు అందుకనే రూపాంతరము పొందుడి అంటున్నాడు అట్లా తెలుసుకున్నట్లు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన వలన రూపాంతరము పొందుడి అని మాట్లాడుతూ మనము రూపాంతరం పొందిన వారిగా ఉండాలని మరి ప్రభు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు మనము గ్రహించాల ఎందుకంటే మనము ఆయన చిత్తం ఏదో ఎరిగే వారిగా ఉండాలి ఎప్పసీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు గనుక ప్రభువునకి ప్రభువునకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వాడే నడుచుకోవాలంటున్నాడు చూడండి మనము వెలుగు సంబంధులమై ఉండాలా మనము చీకటి సంబంధులుగా ఉండకూడదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు మనము వెలుగు సంబంధలుగానే ఉండాలని మరి ప్రభువు సెలవిస్తుంటున్నాడు ఎందుకంటే మనము ఏ విషయంలో కూడా మరి దేవునికి మహిమకరంగా ఆయనకు మనము మహిమ తెచ్చే వారిగా ఉండాలి తప్ప అవమానం తెచ్చే వారిగా ఉండకూడదని అది రూపాంతము గురించి చెప్తూ ఉన్నాడు ఆయన తగ్గింపు జీవితాన్ని గురించి చెప్తూ ఉన్నాడు ఎందుకంటే మరి ఆయన సమస్తము చేయగలడు కానీ మనకు మాదిరి ఉంచిపోయి ఉండట మనము ఆ మాదిరిని మనము తెలుసుకోవాలని ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న పేతుడు పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒకటో పేతురు నాలుగు పద్నాలుగు నుంచి పదహారు వరకు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందలపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు గనక మీరు ధన్యులు అంటున్నాడు మరి ఆయన ఆత్మ మనం మన మీద నిలిచినప్పుడు మనము ధన్యులుగా ఉండాల మనము ధన్యులు అనుకోవాల ఎందుకంటే మరి క్రీస్తు మన మీద ఉదయిస్తాడు మనము గ్రహించుకోవాలి ఎందుకంటే మరి క్రీస్తు మనపై ప్రకాశించాల ఆయన వెలుగు మనలో ఉండాల అందుకనే ఇక్కడే మనం క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి ఆత్మ అనగా దేవిని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అంటున్నాడు అవును మనము ధన్యులుగానే ఉండటకు ప్రయాసపడాల ఆయన ఎందు మనము ఆయన ప్రేమను ధరించుకునే వారిగా ఉండాలని మరి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు మనము ఆ యొక్క విధానాన్ని పాటించే వారిగా ఉండాల ఎందుకంటే మనము ఆయన విషయంలో మాత్రము ఏమాత్రము కూడా వెండి తీయకూడదు ఆయననే నమ్మదగిన దేవుడు ఆయనని మనకు యుగ యుగములు మనను ఎల్లువాడు ఒక మాట ఏమంటున్నాడంటే ఎపేసీలోకి రాసిన పత్రికలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఎందుంటే ఐదో అధ్యాయము పద్నాలుగ వచ్చినములో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎపేసీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగవ వచ్చినంలో అందుచేత నిద్రించొచ్చున్నాను మేలుకొని అంటున్నాడు పాపమని మత్తులో ఉండకు అంటున్నాడు నిద్రించున్న నీవు అందుచేత నిద్రించున్న నీవు మేలుకుని మృతు మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుతున్నాడు ఆయన చెప్తున్నాడు తండ్రి తండ్రి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు నువ్వు నిద్రించుచున్నావు కానీ మేలుకో మృతులలో నుండి లెమ్ము అంటుడు క్రీస్తు ఎవరు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడంట ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు చూడండి మనం ఆయన మనం మన మీద ఆయన ప్రకాశమును వెలగనీయాల ఆయనను ధరించుకోయన ఆయన వెలుగును ధరించుకునే వారిగా ఉండాల ఎందుకంటే మనము ఆయన కొరకై మనము ప్రాయసపడి అనేకులను ఆ నడిపించే వారిగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తూ కాబట్టి మనము మర్చే వారిగా ఉండకూడదు ఆయనను ఎప్పుడైనా మనము ఆయనను ఎరిగేవారి కానీ ఆయనను మనం ధరించుకున్న వారిగా మనం ఉండాలని దేవిని ఒక సంకల్పమై ఉన్నది ఏసుప్రభు వారు అదే మరి నెరవేర్చారు అందుకనే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని మాట్లాడుతున్నాడు మనము ఆ విధంగానే ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది అందుకని మనం గ్రయించుకోవాలా ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గాని కనుక కీడుకు ప్రతి కీడు ఓనికైనను దూషణకు ప్రతి చేయక దీవించుడే అన్నాడు అది మరో ఎందుకంటే మనం ఒకరు తెలిచి తెలియకన చేసిన పాపాన్ని తిరుగుబాటుతనాన్ని మనం ఆసరాగా తీసుకొని మనం వ్యతిరేకమైన పాపముగా దేవునికి మనం చేయకూడదని మరి దేవుడి పేరిట అందరికి వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి దేవుడు మరి కొన్ని జాగ్రత్తలు మనకు దేవుడు అందించాడు కొన్ని గ్రహించుకుంటే ఇవి మనం నిజ జీవితంలో ఇవి పాటిస్తున్నామని మన హృదయాలను మనం పరీక్షించుకోవాలా మరి ఆయనకు నామకి మహిమ తెచ్చిబిడలుగా ఉండాలి ప్రతి విషయంలో జాగ్రత్త కలవరమై ఉండాలి ఎందుకంటే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడని ఆయన చెప్తున్నాడు తండ్రి మరి మనము ముతు ముతులలో నుండి లేచి మరి ఆయన వెలుగును ప్రకాశించి ప్రకాశింపజేసుకునే వారిగా ఉండాల అందుకని క్రీస్తు నీ మీద ఉదయించునని ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన మాట మనం వినాల మనం మనకు లోబడాలి మన జీవితాలను మనం సరిచేసుకోవాలి ఆయన వెలుగులో ఆయన ఆత్మ అనే మన జీవితాలను సరి సహోదర ప్రేమ కలిగి ఉండి అనేకులకు మాదిరిగా ఆయన సాక్షులుగా ఉండటకు మనము ప్రయాసపడదాం మరి అందరికీ వందనాలు దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రభావ మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన ప్రభావ నాయన వాక్యంధ మాములను మాతో మాట్లాడిన మరి పావులు నా తండ్రి మరి పెంటగా హెంసబడ్డాడట ప్రభు మరి పిడుబుద్ధులు తింటూ ఉన్నారట మరి వీళ్ళు ఈ విధమైన సమర్పణ జీవితాలను వారికి మీరు దయచేశారు అవును బట్ట ప్రభ మరి మీ ఆత్మధార అనేకమైన ప్రభావ మరి మీ సేవకుల ధర మాట్లాడిన విధానాలను బట్టి వందనాలు ప్రభు వా వాళ్ళకి ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు ప్రభ ఆయన మీ ఆత్మధార వాళ్ళని నడిపించావు ప్రభావ మాకు కూడా అలాంటి ధన్యత అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన అలాంటి తగ్గింపు జీవితాలను మాకు నాయన అందుకనే మీరు క్రిస్తు మీద ప్రకాశిస్తాడు అంటున్నాం నా తది మామందరి మీద ప్రకాశింప మీ వెలుగుని ప్రభావం మాలో ఉన్న ఏమన్నా వ్యతిరేకమైన చీకటి ఉంటే దాన్ని మీను సరి చేసుకోవాలా వెలుగులో ప్రభు మీ సాక్షులుగా ఉండాలా లోకానికి మాదిరిగా ఉండాల ప్రభా నీ మనసు ధరించుకొని ప్రభు నేను గణపరిచే వారిగా ఉండటకు సహాయం అనుగ్రహించుకొని వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని ప్రభు నా తండ్రి గణనిత్యం నా తండ్రి నెమరు వేసుకొని ప్రభావ మేము జ్ఞాపకం ఉంచుకొని ప్రభు గణపరిచే ఉంటకు సహాయం అనుగ్రహించి ఆయన మీ కృపలో మనం భద్రపరచుకని ఏసుక్రీస్తురాల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ అందరికీ వందనాలు ప్రైజులా మంచి వాక్య సందేశం అందించి హెచ్చరించి బలపరిచిన దేవునికి హిమకాలం కాక వాక్యం అందించిన బలదే తీన్ కాక మనోద్ధ మీరు ఆశీర్వాదం మన ప్రభు ఈ క్రీస్ క్రిప ఏపీ ప్రజలకు వాళ్ళ కుటుంబం పిల్లలకు పరిషుదులకు సదాకాలం అందరికీ దేవునికి సదాకాలం మనకు తోడు కాక ఆ మీన్ అందరికీ ప్రైజ్ రాడ్ చేస్తారు బ్రదర్స్ అందరికీ ప్రైజ్ రాదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ రాస్టర్ ఇప్పుడు